శ్రీ గురుగ్యో నమీ బ్రహ్మానందరం సుఖదం కలం జ్ఞానమే ద్వంద్వ తీ గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమర ప్రచం సర్వీ సాక్షీ వా త్రిగుణితం సత్ీ నమో బ్రహ్మా దుఃమ విద్యా సదా కతృభ్యోషిభ్యో మహాభ్యో నమోవచ్చ ప్రజా ప్రత్యం బ్రై అహం సదా సదా శివసమా స్వనా చందే పరం పరీతో ారాయణ సాయి రామ్ గురుగారు ఇరవై మూడవ శ్లోకం చదువుతున్నామండి సుందర చైతన్యా మండల వారిది ఈ రోజు మొదలు పెడతామండి దివ్యమైన ఆత్మానుభూతికి డబ్బు నిలచి ఆటంకపరుచు అనిత్య విషయములను తెలియజేస్తూ వాటిని అధిగమించి ఆత్మానందమును అనుభవించమని ఈ శ్లోకము ద్వారా ఆచార్యులు తెలియజేయన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మానందమే నీ లక్ష్యం విషయానందం దగ్గర మానవుడు ఆగిపోకూడదు ఆత్మానంద స్థితిని పొందాలి ఏ ఆనందాన్ని పొందాలన్నా ఆనందానికి ఆధారమైనటువంటి ఒక ఉనికి ఉంటుంది కదా ఆ ఉనికి తానే ఉండాలి విషయం ఆనందం పొందాలన్నా ఆ విషయానందానికి ఆధారంగా ఉన్న జీవుడుగా ఉండాలి ఆత్మానందాన్ని పొందాలన్నా ఆ ఆత్మానందానికి ఆధారభూతమైన ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండాలి నువ్వు ఏ స్థితిలో ఏ నిర్ణయంతో ఉన్నావన్న దానిని బట్టి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు ఇది సృష్టి ధర్మం ఆనందం లభించడం అనేది సృష్టి ధర్మం అది కారణాంతరాలు ఏదైనా ఉండవచ్చు కానీ నువ్వు విషయానందం దగ్గరే జీవితాన్ని గడిపేస్తావా లేక ఆత్మానంద స్థాయికి ఎదుగుతావా అనేది ఈశ్వరుడు నీకే వదిలేశాడు ఇది మానవుడికి మాత్రమే ఇవ్వబడినటువంటి గొప్ప వరం ఈశ్వరుడు నాకేం వరాలు ఇవ్వలేదండి అని ఏమానుడు మానవుడు చెప్పే అవకాశం లేదు ఎందుకని చాయిస్ ఆప్షన్ నీకు విజ్ఞతని ఇచ్చాడు ఆ విజ్ఞత ఏమిటంటే విజ్ఞానమయ కోశాన్ని ఎలా వాడొచ్చు విషయానంద పరిధిలోనే వాడతావా ఆత్మానంద పరిధిలో వాడతావా అన్నది నీకే వదిలేశాడు నాకు చాలండి బాబు ఈ జన్మకి లడ్డు గులాబ్ జామకి ఆరపోస చాలండి అన్నా ఉంటాం ఓకే దట్ ఈస్ యువర్ చాయిస్ ఇంకొక ఆయన ఏమంటాడంటే